ఎంత బాగా చెప్పింది సో శంకరులు ఏమంటున్నారంటే వ్యతిరిక్త ఆత్మాస్తిత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు అజాతశత్రువు గారుద్యుడు ఏమన్నాడు నేను కర్తనే భోక్తని ఎదుర్కొండా ఆదిత్య బ్రహ్మ ఉన్నాడు పూజ చేసాను అండం పెట్టానుకుంటున్నాడు గారుద్యుడు కాదుగా ఏ విజ్ఞానమైన పురుషుడు వాడే సర్వము కాదు దట్ ఈస్ నాట్ ది ఫైనల్ ట్రూత్ ఈ విజ్ఞానమయ పురుషుడి కంటే అతీతమైనటువంటి వ్యతిరిక్తమైన విలక్షణమైన ఆత్మ గలదు అది నువ్వు తెలుసుకో అని ప్రతిపాదిస్తున్నాడు ఆయన అని ప్రతిపాదించి ఇప్పుడు గార్జ్యుడితో మాట్లాడుతున్నాడు సహోవాచ అజాత శత్రు యథా ఎస్మిన్ కాలే ఏష్ఞానమయ పురుష ఇది యథాకాల యత్ర ఎత్ర ఇక్కడ స్పిరిట్రిటిక్ మిస్టేక్ ఎత్ర ఇక్కడ పుస్తకంలో సరిగ్గా తెలుగులో మాట్లాడిందా యత్ర అంటే ఏ కాలం నుండైతే ఏషా విజ్ఞానమయ పురుష అంటే ఈ విజ్ఞానమయ పురుషుడు పురుషుడంటే మగవాడు ఆడుది కాదండి వ్యక్తి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు బుద్ధితోటి వాడు దేని గురించి మాట్లాడినా విజ్ఞానమయ వాడు కబడ్డీ గురించి మాట్లాడాడు అనుకోండి కర్మ పూజ గురించి మాట్లాడితే విజ్ఞానమైపురుషుడే ఈశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడని మాట్లాడు ఎలా మాట్లాడినా ఏది మాట్లాడినా విజ్ఞానమై పురుషుడే అవుతాడు ఎందుకంటే అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు అన్నీ తెలుసుకుంటూ ఆ తెలివి తన స్వరూపమని తెలుసుకోలేకపోతాడు ప్రధాన ని చోట శంకరుడు ఏమంటారంటే ఆత్మ వీడికి అత్యంత నికటమై ఉన్నది ముందు ఆత్మ అయ్యే తర్వాత సర్వాన్ని తెలుసుకుంటాడు ఆ తెలుసుకునే దాంతో తారాత్మ్యాన్ని చెంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకుండా ఒక జీవితవంతాన్ని వ్యర్థం చేసుకుంటాడు అయ్యో అనే ఆక్రోశాన్ని ప్రకటిస్తూ గృహదామికలోనే ఒక చోట జ్యోతిర్బ్రాహ్మణులుగా ఉందామా వీడు విజ్ఞానమయ్య పురుషుడు ఏ ఏతత్వపనం సుప్త భూత్ ఏతత్ సుప్తహా భూతనుండే ఏతత్ అంటే ఇది కానీ సుప్తహాలోకి అనువయించదు సుప్తా పుణ్యంగా ఏతత్ నపుమో ఇవి మీకు విభక్తి జ్ఞానం లేకపోతే అంత సుఖంగా ఉంటుంది ద్విష్ విభక్తి జ్ఞానం ఉంటే అన్ని సమస్యలే కొంతమంది ఉపన్యాసం చెప్తారు వచ్చి శ్లోకం ఏదో కోర్టు చేస్తారు కోర్ట్ చేసేప్పటికీ తెలిసిపోతుంది ఈతగాడికి విభక్తి జ్ఞానం లేదు కానీ మీద ఇంకేదో వివరణ అంతా తెచ్చెత్తే కింద ఉంటుంది తప్ప ఏమీ సక్రమంగా ఉండదు ఎనివే ఏతత్ సుప్త ఏతత్ క్రియా విశేషంగా చెప్పచ్చు లేకపోతే ఏతత్ స్వపనం ఈ నిద్రను సుప్త నిద్రపోయినాడు ఏతత్ సుప్త ఏతత్ స్వపనం సుప్త ఈ నిద్రను నిద్రపోయినాడు మొత్తానికి గట్టిగా నిద్రపోయాడు అని సుప్త అభూత్ నిద్రపోయి ఉండేను ఎప్పుడు ప్రాక్ పాణిపేష ప్రతిబోధాత్ చేతోటి కుదిపేసి వాడిని లేవగొట్టడానికి ముందు ఏ కాలం ముందైతే వీడు హాయిగా నిద్రపోయాడు కదా విజ్ఞానమయ్య పురుషుడు ఇప్పుడు విజ్ఞానమయ హాకి వివరణ ఇస్తున్నారు చక్కటి వివరణ విజ్ఞానం విజ్ఞాయతే అనేనా ఇది అంతఃకరణం బుద్ధి రుచ్యతే దీని చేత తెలియబడును దాని కరణం వ్యుత్పత్తి అంత జ్ఞాయతే అనేనా కరణం వ్యుత్పత్తి కరణం వ్యుత్పత్తిని బట్టి విజ్ఞానం అనే పదం వచ్చింది ఆ పదానికి అర్థం ఏమిటి ఆ తెలుసుకునే సాధనము కరణం అంటే సాధనం కరణం వ్యుత్పత్తి కదా వ్యుత్పత్తే కరణం వ్యుత్పత్తి కాబట్టి అది సాధనం అవుతుంది ఎక్కడుంది సాధనము అంతఃకరణం లోపల ఉన్న సాధనము తెలుసుకునే సాధనము సాధనం అంటే పట్టకారులాంటిది అలా అంత గట్టిగా ఏ సూక్ష్మంగా ఉంటుంది దానికే బుద్ధి అని సో విజ్ఞానం అంతఃకరణం బుద్ధి రుచ్యతే తన్మయ తత్ప్రాయ విజ్ఞానమయ తన్మయుడే ఉంటాడు అంటే దాని చేత ఆవేశింపబడి ఉంటాడు అంటే ఈ చూస్తున్నాడంటే తెలుసుకుంటున్నాడు వింటున్నాడు అంటే తెలుసుకుంటున్నాడు ప్రశ్నిస్తున్నాడు తెలుసుకుంటున్నాడు చెప్తున్నాడు తెలుసుకుంటున్నాడు ప్రేమగా మాట్లాడుతున్నాడు తెలుసుకుంటున్నాడు దెబ్బలాడుతున్నాడు తెలుసుకుంటున్నాడు చూసారా పని చేస్తున్నాడు తెలుసుకుంటున్నాడు ఎవరినో పొగుడుతున్నాడు తెలుసుకుంటున్నాడు తిడుతున్నాడు తెలుసుకుంటున్నాడు ఈ విధంగా ఎన్ని పనులు చేస్తే అన్ని పనులు ఎంతసేపు ఉంటే అంతసేపు ఆ విజ్ఞానమయుడుగానే ఉంటాడు ఆ మయక్కంటే అర్థం అది ప్రాచుర్య అర్థం అది దాంతో నిండి ఉంటాడు నేను ఎలాగలాగంట జలమయో దేశ అని దృష్టాంతం చెప్పారు ఎక్కడ చూసినా నీరుతో వరదొచ్చినప్పుడు దేశం ఎలా ఉంటుంది చోట ఎలా ఉంటుంది జలమయమై ఉంటుంది అలాగే జలమయమై ఉంటుందంటే అర్థం ఏంటండి నీటితో నిండిపోయింది అలాగే వీడు విజ్ఞానమయ పురుష జ్ఞానమయుడైన వ్యక్తి ఎప్పుడు తెలియచ్చాక ఓకే కింపున తత్ప్రాయత్వం ఏమంటే విజ్ఞానమయుడన్నారు మయ అంటే ప్రాయ అంటే దాంతో నిండిపోయి ఉన్నాడన్నారు ఏమిటండి అసలు విజ్ఞానంతో నిండిపోయి ఉండడం అంటే అర్థం ఏమిటి అని ప్రశ్న కింపునస్తత్ప్రాయత్వం తస్మిన్ుపలభ్యత్వం తేన చ ఉపలభ్యత్వం ఉపలబ్ధృత్వంచ భాష్యం లాంటిది లేదంట చాలా ఓపికగా దాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది దాని అందు ఉపలభ్యమవుత అంటే గుర్తించుటకు వలను పొద్దుట మీరు బుద్ధి ఎందు బుద్ధి కదా విజ్ఞానం అంటే విజ్ఞానమయత్వం అంటే మీరు ఆ బుద్ధి ఎందు ఆత్మస్వరూపాన్ని గుర్తుపట్టవచ్చు ఇది ఎలాగో తెలుసునండి ఇప్పుడు అద్దంలోకి చూస్తున్నారు మీరు అద్దం ఉంది అద్దంలోకి చూస్తే అద్దంలో ఏం కనపడుతున్నాయి ఘటము పటము మొదలైనవన్నీ కనపడుతున్నాయి అద్దం ఒక యాంగిల్లో చూస్తున్నారు గదిలో ఉన్నవన్నీ అద్దంలో కనపడుతున్నాయి చూడండి అయితే గదిలో ఉన్న వాటినన్నీ అర్థం తెలుసు అర్థం ప్రకాశింపజేస్తోంది అర్థంలో కనబడుతున్నాయంటే అర్థం ప్రకాశింపజేస్తోంది కానీ ఆ అర్థానికి ఆ ప్రకాశింపజేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి వచ్చింది ఏమండి కాబట్టి సూర్యకాంతిని మీరు పట్టుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు రాకెట్ ఎక్కి సూర్యుడి దగ్గరికి వెళ్ళాలా అక్కర్లా ఆ అర్థాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ పరిశీలించేప్పుడు ఎలా పరిశీలించాలి ఆ అద్దంలో కనపడే ఘటము పటము వివిధ అలా బాగున్నాయి అని వాటి ఆకర్షణకి లోపడకూడదు ఈ అద్దము వీటన్నింటినీ ప్రకాశింపజేసుకోంది కదా ఈ అద్దంలో ప్రకాశం ఈ ప్రకాశము దీనికి ఎక్కడి నుంచి వచ్చింది దీనికి స్వతహాగా ఉన్నదా లేకపోతే ఇంకో చోట నుంచి వచ్చిందా అంటే అద్దంలో స్వతహాగా లేదు దీపం ఏది ప్రకాశించట్లేదు తలుపు మూసేస్తే ఏది ప్రకాశించట్లేదు దీపం కాదు తలుపు మూసేస్తే ఏది ఘట లేదు పటం లేదు అద్దమే లేదు కానీ తలుపు తెరిచేప్పటికీ అద్దం ప్రకాశించింది అద్దాన్ని అనుసరించి ఘట ఈ అద్దాంలోకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రకాశం కిటికీల నుంచి చూస్తే ఓహో సూర్యుడి నుంచి వచ్చింది ఆ విధంగా మీరు అద్దంలో సూర్యప్రకాశాన్ని గుర్తుపట్టచ్చు అదేవిధంగా ఈ బుద్ధిలో మీరు ఆ పరమాత్మ ప్రకాశాన్ని గుర్తుపట్టొచ్చు కాబట్టి తస్మిన్ ఉపలభ్యత్వం తర్వాత ఇంకా ఏమి అంటే తేనచ ఉపలభ్యత్వం తర్వాత ఇప్పుడు పరమాత్మని ఎలా పట్టుకుంటారు బుద్ధి అద్దమునందు సూర్యప్రకాశాన్ని పట్టుకుంటారు సూర్యప్రకాశాన్ని దేనియందు పట్టుకుంటారు అద్దమునందు పట్టుకుంటారు దేని ద్వారా సూర్యప్రకాశాన్ని పట్టుకుంటారు అద్దము ద్వారా పట్టుకుంటారు కదా అలాగే బుద్ధి ద్వారా మీరు బుద్ధికి అతీతమైన ఆత్మతత్వాన్ని పట్టుకోవచ్చు పట్టుకోవడం అంటే ఒక ఘటపటాదుల్ని పట్టుకున్నట్టుగా పట్టుకోవడం కాదు మళ్ళా అర్థం కూడా ఘటపటాదుల్ని ప్రకాశింపజేసినట్టుగా ఇవ్వ ఇది అద ఇది ఘటాన్ని ఘటము ఇది పటము ఇది ఆత్మ అంటూ అర్థం లోపల ఆత్మ కనపడుతుందా మీకు అలా కనపడదు బుద్ధి అలా కనపడదు బుద్ధిని పట్టుకుని బుద్ధిని శుద్ధి చేయడం ద్వారా బుద్ధికి అతీతంగా మీరు పోతారు బుద్ధి అనే నిత్యనతో బుద్ధికి అతీతంగా పోతారు బుద్ధి అనే నిత్యనతో అప్పుడు మీరు బుద్ధికి అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని పోల్చుకోగలుగుతారు అంటే మీరు ఏం చేస్తారంటే బుద్ధి బుద్ధిని కొట్టుకుంటారు బుద్ధి ప్రశ్న వేసుకుంటారు నేను నేను అనే ఆ బుద్ధి యొక్క ఫ్రాంటియర్ ఉంటుంది నాలెడ్జి దాని ఫ్రాంటీయర్ విజ్ఞానం ఆ ఫ్రాంటియర్ దాకా వెళ్ళి అక్కడ బుద్ధి ట్రాప్ అయిపోయి అక్కడ మీరు శుద్ధ చైతన్య స్వరూపంగా నిలిచి ఉంటారు ఏమీ లేదండి ఆత్మనిష్ఠుడుగా ఉండడమే తన యందు శాంతముగా నిలిచి ఉంటా అంటే అంటే ఏం చేశారు తనయందు తాను అంటే మీరు ఎలా ఎక్కడ మొదలెట్టారు బుద్ధితో మొదలుపెట్టారు బుద్ధితో మొదలుపెట్టి అశాంతిలోకి వెళుతున్నాను కాబట్టి బుద్ధి ద్వారా మీరు ఆ పరమాత్మను పట్టుకోగలుగుతారు తర్వాత ఉపలబ్ధ్రవంచ తర్వాత తెలుసుకునేవాడు అది ఎవరు బుద్ధియే ఇప్పుడు బుద్ధియే తెలుసుకునేది ఉపలబ్ధ బుద్ధి ఎందు జ్ఞాతృత్వాన్ని మనం అధ్యారోపణం చేస్తాం బుద్ధి స్వతహాగా జ్ఞాతృత్వం ఉండద్దానికి కానీ ఆత్మచైతన్య ప్రతిఫలనము కలిగి జ్ఞేయమును ప్రకాశించే సందర్భంలో బుద్ధి ఎందు జ్ఞాతృత్వము అనే ఒక లక్షణాన్ని ఆరోపిస్తాం కాబట్టి ఆ జ్ఞాతృత్వాన్ని ఆరోపించి ఆ బుద్ధియే చైతన్య ప్రకాశ ప్రతిఫలనమునుగ్రహించే బుద్ధియే జ్ఞాతృత్వాధ్యారోపణించేత జ్ఞాత అనబడుతూ అదే విజ్ఞానమయ పురుష అయితే ఇంతటి వ్యవస్థ నేను చెప్పినా ఇదంతా ఎప్పుడు సంభవమో తెలుసినా ఆత్మచైతన్యం ప్రతిఫలించినప్పుడు మాత్రమే సంభవం లేకపోతే ఇవేమీ ఉండనే ఉండవు కథం పునః మయక అనేకార్థత్వే ప్రాయార్థతైవ అవగమ్యతే ఇప్పుడు విజ్ఞానమయ ఉందండి మంత్రంలో మయట్టుకు అనేక అర్థాలు ఉన్నాయి మయట్ అనేది ప్రత్యయం ఆద్యంతం టకితం అంచేతనే ఆ మయట్ అనే ప్రత్యయము ఆదిలో వస్తుంది ఆద్యంతం టకితవు కదా విజ్ఞాన మయట్టు సుప్పు ఆ సుప్పుకి ఆదిలో వస్తుంది సుప్పుకి ఆదిలో వస్తుంది విజ్ఞాన ఆదిలో కాదు సుప్పుకి ఆదిలో వచ్చి విజ్ఞానమయ సుప్పు విజ్ఞానమయ అవుతుంది ఇప్పుడు మయట్టు ప్రత్యయానికి అనేకార్థాలు ఉంటూ ఉంటే ప్రచురము అనేది ఒక అర్థం వికారమనే అర్థం ఉన్నది వికారము మొదలైన అనేక అర్థములు ఉంటుంటే ప్రాచుర్యార్థమేందుకు చూసుకోవాలి ఇప్పుడు జలమయో దేశ అని అక్కడ మయటికి ప్రాచుర్యార్థం జల ప్రచురో దేశ హిరణ్మయం పాత్రం అన్నారు అక్కడ బంగారం యొక్క వికారమైన పాత్రము అంటే బంగారం నుంచి మాడిఫై చేస్తే వచ్చింది హిరణ్మయ మయా వేసినప్పుడు హిరణ్మయ అవుతుంది సో మురణ్మయ పాత్ర అంటే వికారము అని అవుతుంది ప్రతి ఒక్క వికారలాగా అనేక అర్థాలు ఉన్నప్పుడు కేవలము ప్రచురము అనే అర్థమే నీ తీస్తున్నారు మీరు అని ఆశంక సవా అయమాత్మా జ్ఞానమయో మనోమయ ఇచ్చేవే ప్రయోగదర్శనాత్ పరవిజ్ఞాన వికారత్వస్ అప్రసిద్ధత్వాత్ ఏమండవే వికారం తీసుకోకూడదు ఇక్కడ మయటికి ప్రాచుర్యమే తీసుకోవాలి ఎందుకంటే సవా ఎమాత్మ బ్రహ్మ అని ఒక మంత్రం ఉంది ఆ ఈ ఆత్మ బ్రహ్మ ఆ బ్రహ్మ ఏమిటే ఆ విజ్ఞానమయ విజ్ఞానమయమే బ్రహ్మయే విజ్ఞానమయముగా విజ్ఞానమయుడే ఉన్నది మనోమయుడై ఉన్నది అన్న చోట విజ్ఞానమయ మనోమయ అంటే జీవుడు జీవుడికి పేర్లవి విజ్ఞానమయుడు మనోమయుడు ఆ బ్రహ్మయే జీవుడుగా ఉన్నది అని అర్థం ఇప్పుడు బ్రహ్మయే జీవుడుగా ఉన్నది అంటే అర్థం ఆ మయట్టికి ప్రాచుర్యం చెప్తారా వికారం చెప్తారా ప్రాచుర్యం చెప్పినట్లయితే ఆ పరబ్రహ్మయ్యే అంతఃకరణంలో ప్రతిఫలించి అంతఃకరణలంతనూ కూడా తెలివితోటి నింపేసి వీడు అన్నీ తెలుసుకునేట్లా చేస్తోంది అని మనం చక్కగా చెప్పాం మీరు ప్రాచుర్యం చెప్పకుండా వికారం చెప్పారనుకోండి అంటే అప్పుడేమవుతుంది ఆ పరబ్రహ్మలోనే మార్పులు వచ్చి అది పరబ్రహ్మ పాలు పెరుగైనట్టు పెరుగు వెన్న అయినట్టు వెన్న నెయ్యి అయినట్టు ఆ పరబ్రహ్మయ్య మార్పులు వచ్చేసి జీవుడయింది విజ్ఞానం తెలివితేటలయింది బుద్ధి అయింది మనస్సు అయింది పరబ్రహ్మ గాయబ్బైపోయి దాని స్థానంలో ఈ మనస్సు పుట్టింది అని చెప్పాలి అంటే పరబ్రహ్మ ఎందు వికారం వచ్చిందన్నమాట శవాయమాత్మ మనోమయ విజ్ఞానమయో మనోమయ అన్నప్పుడు ఆ పరమాత్మ వికారం వచ్చింది అని చెప్పాలి ఏమన్నా అలా చెప్పడం ఎక్కడ కూడా ఉపనిషత్తులో పరమాత్మ వికారం వచ్చి వీడి జీవుడు వచ్చాడు అని అలా చెప్పడం పరమాత్మ వికారాలు ఏముండవు ఏం పురాణ మాఠ పురాణమును కార్తీక పురాణము కాదు ఇది వికారాలు వచ్చాయి వచ్చాయ వచ్చాయి వికారం అంటే మార్పు ఉండవే మార్పులు చేస్తాయి మరో వికారం తెలుగు వికారం కాదు కాబట్టి ఇది పురాణం కాదు కా పురాణం చెప్పిన వాళ్ళు అలా చెప్పుకుంటారు ఇది ఆత్మబోధ నుంచి కాబట్టి వికారథము పనికిరాదు ఆయన అదే అంటున్నారు ప్రాయ ప్రాయార్థేమో ప్రయోగదర్శనా ఆత్మా విజ్ఞానమయో మనోమయ అన్నప్పుడు విజ్ఞాన ప్రాయ మనప్రాయ అనే ప్రయోగం అదే అర్థం అదొక కారణము రెండో కారణం ఏమిటంటే పరవిజ్ఞాన వికారత్వస్య అప్రసిద్ధత్వ ఆ పరమాత్మ చైతన్యంలో వికారాలు వచ్చేసి పుట్టింది జీవుడు పుట్టాడు అనేది అలాగే అక్కడ వినలేదు మీకు దృష్టాంతం సినిమా దృష్టాంతమే ఇప్పుడు సినిమాకి వెళ్ళారు తెర మీద హీరో హీరోయిన్ కనపడతారు ఈ హీరో హీరోయిన్లు ఆ కాంతి ప్రకాశం ఏదైతే ఉండదో ఆ ప్రకాశంలో మార్పులు వచ్చి వచ్చారా హీరో హీరోయిన్లు అంటే రాలేదు మా ప్రకాశం ప్రకాశం ఉండగానే ఈ హీరో హీరోయిన్లు పుట్టుకొచ్చారు అక్కడి తెర మీద పుట్టుకొచ్చారు కాబట్టి కాంతి నుంచి వచ్చారు కానీ కాంతిలో మార్పులు లేకుండా వచ్చారు అలాగే పరమాత్మ నుంచి జీవుడు వచ్చాడు కానీ పరమాత్మలో మార్పులు వచ్చేసి జీవుడు రాలేదు అది కేర కాబట్టి మయక్తికి ప్రాచుర్యార్థమే యేష విజ్ఞానమయ్యిజ ప్రసిద్ధవత్ అనువాదాత్ ఎన్ని హేతువులు చెప్తున్నారో చూసారా మయక్తికి ప్రాచుర్యార్థము ఉన్నదానికి ఎన్ని హేతువులు అన్ని హేతువులు ఇంకో హేతువు ఏమిటంటే యేష విజ్ఞానమయ యహేష విజ్ఞానమయుడు గలడో అని కదండి ఇప్పుడు నేను మీకు ఒక వాక్యరథని చెప్తాను మీరు దానికి అర్థం చెప్పండి దాశరథి దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను అనుసరించి అరణ్యానికి వెళ్ళాడు ఆయన ధను ధనుస్సులను బాణాలని పట్టుకుని వెళ్ళాడు కదండి అడవిలో ఏ ఈ ధనుర్ధారి గలడో వాడు నిరాధుణ్ణి సంహరించను అని చెప్పాను అప్పుడు ఏ ఈ ధనుర్ధనుడు అంటే ఎవరది రాముడు రా ఏఈ అనే పదములు అంతకుముందు ప్రసిద్ధంగా చెప్పబడినటువంటి తత్వానికి రిఫరెన్స్గా ఉంటాయి అర్థమైందా లేకపోతే ధనుర్ధరుడు అంటే ఇంకెవడో అడవిలో ఒకడున్నాడండి బాణాలు పట్టుకుని వాడు అర్థం వస్తుందా రాదు ఒకవేళ అడవిలో ధనుసు పట్టుకుని ఇంకొకడు ఉన్నాడు వాడు గురించి చెప్పాలంటే ఏ ఈ ధనుర్ధరుడు అని అనరు ఏ ఈ అని అనరు ఏమంటారు ధనుర్ధరోహుడు ఉన్నాడు అని అంటారు అలాగే యహ పరబ్రహ్మతో మొదలుపెట్టారు పరబ్రహ్మ గలదు ఏ ఈ విజ్ఞానమయుడు గలరో అన్నప్పుడు పరబ్రహ్మ గలదు అది విజ్ఞానస్వరూపము విజ్ఞానమానందం బ్రహ్మ యహా యేష విజ్ఞానమయ ఇప్పుడు యహా యేష ఎవరవుతారండి ఆ పరబ్రహ్మే అవుతుంది తప్ప కొత్తగా పరబ్రహ్మ కంటే భిన్నంగా జీవుడు ఒకడు పుట్టుకొస్తాడా ఎక్కడి నుంచేనా అలా రాదు కాబట్టి యహా యేష విజ్ఞానమయ అనే ప్రయోగాన్ని బట్టి ఆ ప్రయోగంలో యహా యష అనే శబ్దములు అనువాదం చేస్తాయి అంతకుముందు ప్రసిద్ధంగా చెప్పబడిన దానినే మళ్ళీ చెప్తాయి కాబట్టి అంతకుముందు ప్రసిద్ధంగా చెప్పబడినది పరబ్రహ్మ కనుక ఈ విజ్ఞానమయుడు పరబ్రహ్మయే అవుతాడు ఎటు వచ్చి మయక్తి కనుక వికారం చెప్తే పరబ్రహ్మ పోయి దాని స్థానంలో జీవుడు కొత్త తత్వం అంత ఆ హేతు చేత అలా చెప్పకుండగా మనం ప్రాచుర్యార్థాన్నే చెప్పాలి కాబట్టి దేవుడు చైతన్య స్వరూపుడు ఎరుక చేతనం ఆ తెలివి అదే దేవుడు ఆ తెలివి నేనేనండి మీరంటే మనము మే దేవుడు అయితే మరి అహం బ్రహ్మస్మి యు నో ఇట్ కాదు నేను దేవుణ్ణి ఎలా అవుతానండి నేను దేవుణ్ణి ఎలా అవుతాననే ప్రశ్న కూడా వీడు ఆ తెలుగు నుంచే వేస్తాడు నేను దేవుణ్ణి కాను అనే సిద్ధాంతం కూడా వీడు ఆ తెలివి చేస్తాడు భాగవతుల్లో మాట ఉంది సంవాద వివాద భువో భవంతి ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఒకడేమో దేవుడు ఉన్నాడు అని నిబలాడుతున్నాడు ఇంకొకడు దేవుడు లేడు అని నిబలాడుతున్నాడు వీళ్ళందరికీ కావాల్సిన ప్రాణశక్తిని అనుగ్రహించేవాడు అదేవుడే ఇద్దరు దెబ్బలాడాలంటే కూడా ప్రాణశక్తి ఉండాలిగా ఆ ప్రాణశక్తి రూపంగా ఈశ్వరుడే ఈ మాట మీరు ఆ దేవుడు లేడని చెప్పి వాడు ఉన్నది చూసారా వాడికి చెప్పారనుకోండి వాడు ముఖ మీద వేలేసుకుని ఆలోచించడం వాడు కంటే నేను ఈ మాట చెప్పాను ఒక ఆయనకి ఒక విజయవాడ నాస్తికుడికి చెప్పాను ఆయన దేవుడు లేడని నేను మీకు చెప్పడానికి వచ్చాను అన్నారు మిమ్మల్ని ఆ ఈశ్వరుడే మీ హృదయంలో ప్రాణశక్తి రూపంగా ఉండి కల్పిస్తున్నాడయ్యా అని నేను అన్నా నువ్వు నిరాకరించుకు ప్రాణశక్తిని నిరాకరించి చెప్పు నిరాకరించు ప్రాణశక్తి లేదు అని చెప్పు అంటే ప్రాణశక్తి ఉండి చెప్పేవా ప్రాణశక్తి లేకుండా చెప్పేవా ఉండే చెప్పా అతను బుద్ధిమంతుడాయ్యా అంటే ఉండే చెప్పాను ఆ ప్రాణశక్తే దేవుడు కాబట్టి ఇప్పుడు దేవుడు లేడని నువ్వు అని చూస్తాను ఎలా దేవుడు అంటే వైకుంఠంలో ఉంటాడు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయని మా చెవుడు ఉదర కొడుతున్నాడు అది లేదని నేను అనుకున్నాను అని చెప్పాడు ఆయన పక్కనే ఉన్నారు ఒక ఆయన మమ్మల్ని ఆయన ఆ దేవుడు నాకు నచ్చలేదు అని ఉండలేవో ఆ దేవుడు నీకు ఆయనకు పట్టుకున్నాడు నీకు నచ్చలేదు నువ్వు పట్టుకో నీకు ఏ దేవుడు నచ్చాడో అంటే మీకు చెప్పింది దేవుడు నాకు నచ్చాడు అది పట్టుకో నిజానికి ఆయన చెప్పిన దేవుడి కంటే సుపీరియర్ దేవుడిది దీన్ని గట్టిగా పట్టుకూడదు ఎందుకంటే ప్రాణమయ్యే కోశం పట్టుకోనుందండి అంటే దాంట్లో సమస్య ఉంటుందండి దాంట్లో సమస్య లేదు ఇది బానే ఉంది అన్నాడే అదే వేదాంతం నిజతన వేదాంతంలో ఎవరిని విరోధం చేయరు ఇప్పుడు కొంతమంది జన వాళ్ళు అంటే శత్రువులు అలా చూడరు ఎవరు శత్రువులు వాళ్ళు ఒక ప్రాసెస్ చేసుకుంటూ పోతున్నారు దాంట్లో కొంత మంచి ఉంటుంది కొంత మంచి కానిది ఉంటుంది మనం చేసేదంతా మాత్రం మంచిగా మనం చేసేదాంట్లో మంచివి కానీ ఏవో ఉంటాయి కూడా మనకి తెలియ ఎదరో చూపిస్తే తెలుస్తుంది అదొక హేతు ఇంకో హేతు అవయవోపమాత అత్ర అసంభవాత్ పారిశేష్యాత్ ప్రాయార్థతైవ మూడు అర్థాలు ఉన్నాయి మయొక్క ప్రాయార్థము అంటే ప్రచురము అనే అర్థము అంటే నిండిపోయింది అనే అర్థము వికారము అంటే మార్పులు చేర్పులో వచ్చి వచ్చింది పుట్టింది అర్థము ఉపమానార్థము మూడు అర్థాలు ఉన్నాయి ఈ మూడర్థాలలో వికారార్థము ఉపమానార్థము ఇక్కడ పొసగవు దీవుడు దేవుడు వంటి వాడు ఉపమానార్థ నేను లేదా చెప్పండి నారాయణుడు అయిపోడు నారాయణుని వంటి వాడు అవుతాడు ఉపమానార్థ ఏమిటయా వంటి నీకు నేను చెప్పాను కదా ఈ సమస్య ఎక్కడి వస్తుందో నాకు తెలుసు నా కడుపులో ఉందా అది నీకు చెప్పడానికి నేను మొహమాట పడుతున్నా ఇక్కడ సమస్య ఏంటంటే వీడు వెంకమ్మో సుబ్బమ్మో మొగుడు వీడు వెంకమ్మ మొగుడో సుబ్బమ్మ ముగుడో వీడు విష్ణు ఎలా అవుతాడని వీడి సమస్య అది వీడి సమస్య వాడి సమస్య అది విష్ణు అంతటి గొప్పవాడైతే అవ్వచ్చు కానీ ఈ వెంకమ్మ మొగుడు విష్ణు ఎల్లవుతాడు వీడి ప్రాబ్లం అది అర్థమైంది కదండి దట్ ఈజ్ హీజ్ ప్రాబ్లం నేనంటాను నువ్వు వెంకమ్మ మొగుడు కాదు ఇవన్నీ ఎవరు అంటే అయ్యో రావో అలా కాదయ్యా అదో మొగుడు అనేది ఏది ఇది కల్పితము అంటే ఏమయ్యా నువ్వేదో వేదాంతం చెప్పడానికి వస్తే నువ్వు నా సంసారానికి అసలు పెట్టి ఇట్లా ఉన్నావే అని చాలా ఇలా ఉంటున్నావు అది సమస్య వాడి సమస్య అది వాడి అది నారాయణుని వంటి వైపుతావు తప్ప నారాయణుడివే అయిపోవు అనడంలో ఆ మహాత్ముని హృదయంలో ఉన్న శంక ఇది ఇది శంక అక్కడ ప్రాబ్లం వస్తుంది అవు ఇంటికి పిలిచి భోజనానికి పెడితే చిత్రంగా ఉంది అని ధనిజ్ ఈజ్ ప్రాబ్లం సో ఈ పురుషుడు స్త్రీ ఈ బంధాలు ఇవన్నీ కూడా యథార్థం అనుకోబట్టి ఉపాధుల్ని పట్టుకోవడం వల్ల వచ్చిన సమస్య కాబట్టి ఉపమానం అనే అర్థం ఉంది బయటికి ఆ అర్థం ఇక్కడ పనికి రాదు వికారార్థం పనికిరాదు ఉన్న మూడు అర్థాలు రెండు అర్థాలు ఇక్కడ పనికిరావు మరి ఇప్పుడు ఏం చేస్తారండి పారిశేష్యాత్ ప్రాయార్థతైవా పారిశేష్య న్యాయము అంట మూడు అర్థాలు ఉన్నాయి రెండు ఇక్కడ పనికిరావు అప్పుడు మూడో అర్థమే ఇక్కడ పసంగుతుంది పరిశేష పరిశేష న్యాయం తస్మాత్ సంకల్ప వికల్పాజుకం వికల్పాధ్యాత్మకం అంతఃకరణం తన్మయ ఇచ్చేతత్ ఇది విజ్ఞానమయ శబ్దానికి అర్థం ఇంత చక్కగా వివరంగా విజ్ఞానమయ్యే శబ్దానికి అర్థం ఇంకెక్కడా చెప్పలేదు ఇక్కడే చెప్పాలి కాబట్టి తస్మాత్ కాబట్టి కాబట్టి అంటే ఏమిటి విజ్ఞాన శబ్దమునకు విజ్ఞానం అనే శబ్దము కరణ వ్యుత్పత్తిలో వచ్చింది విజ్ఞాయితే అనేనా ఆ విజ్ఞాన శబ్దానికి కరణ వ్యుత్పత్తి చెప్పి మొయటికి ప్రాయార్థాన్ని చెప్పుటం వలన తస్మాత్ అంటే అందువలన అంతఃకరణము మనకు విజ్ఞానము అని పేరు అంతఃకరణమునకు విజ్ఞానము అని పేరు బుద్ధికి ఈ బుద్ధి అంటే ఏమిటనుకుంటున్నారు సంకల్ప వికల్పాధ్యాత్మకం ఇప్పుడు మీకు బుద్ధి అంటే ఏంటంటే సంకల్పములు ఉంటాయి థాట్స్ వికల్పం అంటే ఇది కాదు సంశయాలు సందేహాలు ఊగిసలాట వికల్పము అంటే ఊగిసలాట అయితే ఒకదానికి ఇంకోదానికి జంప్ చేయటం ఇవన్నీ ఉంటాయి వికల్పములు ఆది శబ్దం చేత భావావేశాలు ఉంటాయి కోపం తాపం ప్రేమ అనురాగం అన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వీటి అన్నింటి యొక్క ముద్ద కావాలంటే వాళ్ళు చాలా బుద్ధిమంతులు వాళ్ళు దే ఆర్ స్పిరిచువల్ పీపుల్ లేకపోతే ఎంత సైలెంట్గా ఉండిపోయారో చూడండి మనం కోరిన వెరీ నైస్ ఐఎం వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సో ఎందుకంటే ధర్మం ఎక్కడైనా కనబడితే మనస్సుకు ఉత్సాహాన్ని ఇస్తుంది అధర్మం మనస్సుకి దుఃఖాన్ని కలిగిస్తుంది ధర్మాధర్మాలకు అతీతంగా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది బట్ స్టిల్ విత్ ఇన్ దాట్ సో ఈ అంతఃకరణము అంటే మన బుద్ధి అదే దానికి దానిలోనే ఉన్నాయి ఇవన్నీ మన సుఖాలు దుఃఖాలు లాభాలు నష్టాలు మన నవ్వులు మన ఏడుపులు అన్ని అభిధి ఏమో అది విజ్ఞానం సంకల్ప వికల్పాధ్యాత్మకమైన అంతఃకరణం అవిజ్ఞానం తన్మయేత కాబట్టి విజ్ఞానమయ అంటే తన్మయ అంటే తత్ ప్రచుర తత్ప్రధాన మనిషి అంటే ఏదో తెలుసు మనిషి యొక్క బుద్ధియే మనిషి బుద్ధి తప్ప ఇంకా వేరే ఏమీ లేదు బుద్ధియే మనిషి కాబట్టి బుద్ధి శుద్ధంగా ఉంటే వాడు మంచివాడనే అర్థం బుద్ధి తప్ప వేరే మరొకటి లేదు ఆ విజ్ఞానమయుడు ఆ చైతన్యము యొక్క ప్రతిఫలనం తప్ప వేరే ఏమి కాదు ఈ విజ్ఞానమయుడు వచ్చాడు పొద్దున్న నిద్రలేస్తూనే ఊడిపడ్డాడు విజ్ఞానమయ పదమైంది ఎక్కడి నుంచి వచ్చాడనే ప్రశ్న ఇంకా చెప్పుకోవడం ధనవాయి ఇంకా పురుష అనే పదం ఉన్నది పురుష పురుషయనా పురుషుడు ఈ విజ్ఞానమయుడికి పురుషుడు అనే వచ్చింది పురుషయన శయనముంటే ఉండడం ఈ దేహమునందు ఉండుటం వలన కాబట్టి ఇప్పుడు చెప్పండి పురుష అంటే పొగవాడా ఆడదా రెండు ఎందుకంటే ఈ పాంచభౌతిక దేహమునందు ఉన్న తెలివి పురుష అంటే ఇంతే పురుష అనే పదము పుల్లింగ పదం తప్ప దానికి మరో అర్థమే పాంచభౌతిక దేహమునందుంటే తెలివి వీడు విజ్ఞానమయ పురుషుడు పగవాడైనా పురుషుడే విజ్ఞానమయ పురుషుడే ఆడవైనా విజ్ఞానమయ పురుషుడే ఇప్పుడు ఈ విజ్ఞానమయ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు వీడు ఎక్కడున్నాడు అని మొదటి ప్రశ్న క్వైష తదాభూత్ ఇది ప్రశ్న స్వభావ విజిజ్ఞాపయా అది ఇప్పుడు ఈ క్వైష తదాభూత దాన్ని నిద్రపోయేప్పుడు ఈ విజ్ఞానమయుడు ఎక్కడ ఉండను అని ప్రశ్న ఈ ప్రశ్న ఎందుకు లేవనెత్తింది శృతంటే ఆ విజ్ఞానమైన యొక్క స్వరూపం చెప్పడం కోసము ఆ ప్రశ్నని లేవనెత్తారు స్వభావం అంటే స్వరూపం విజ్ఞానమైన యొక్క స్వరూపం చెప్పడం కోసం సో క్వైష తదాభూతి ఈ ప్రశ్న ఎలాగంటే క్వైష అంటే దేశానికి సంబంధించిన ప్రశ్న కాదు దేశ ప్రశ్న అనుకోకూడదు ఎందుకంటే వీడు ఎక్కడ ఉండను ఎక్కడుండలో అనేది దేశ ప్రశ్న కాదు ఎందుకంటే ఈ విజ్ఞానమయుడు వచ్చాక దేశం వస్తుంది ఇప్పుడు పొద్దున్న ఏడు గంటలకు ఎక్కడున్నాడు ఇంట్లో ఉన్నాడు తొమ్మిది గంటకు ఎక్కడున్నాడు రోడ్డు మీద ఉన్నాడు పది గంటకు ఎక్కడున్నాడు ఆఫీసులో ఉన్నాడు ఈ దేశాల మీద ఇవి విజ్ఞానమయుడికి అన్వయిస్తాయి విజ్ఞానమయుడు పుట్టడానికి ముందు ఎక్కడున్నాడంటే దేశమేముండదు ఇంకా వైశ్యత్వ దేశమేముంటుంది కాబట్టి క్వా అంటే కస్మిన్ దేశే అని కాదు అర్థం కస్మిన్ తత్వే ఈ నెక్లెస్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బెంగళూరులో తయారు చేశారు కారులో తీసుకొచ్చారు హైదరాబాదు అది కాదు ప్రశ్న అర్థమైందా మీతో అది కాదు ప్రశ్న బెంగళూరులో చేశారు హైదరాబాదులో వచ్చింది అది కాదు ప్రశ్న మరి ఇంకెక్కడి అసలు దాని ఏ తత్వం నుంచి వచ్చిందో చెప్పు ఏ ఊరి నుంచి వచ్చింది కాదు ఓహో అలాగా మీ ప్రశ్న అయితే బంగారం నుంచి వచ్చింది అది ప్రశ్న ఈ విజ్ఞానమయుడు ఏ తత్వమునందు ఉండెను నిద్ర లేవడానికి ఊడిపడ్డాడు కదా ఏ తత్వమునందు ఉండేను ప్రశ్న స్వరూపానికి సంబంధించిన ప్రశ్న శృతి స్వరూపాన్ని బోధించగోరి ఆ ప్రశ్నను లేవనెత్తింది ప్రాక్ ప్రతిబోధాత్ ప్రియాకారక ఫల విపరీత స్వభావ భాగణ దిదర్శయిషితం శృతి ఈ ప్రశ్న ఎందుకు వేసుకుంటుందంటే మనకి ఒక సత్యాన్ని ప్రతిపాదించగోరుతోంది చూపించబోరుతోంది దిదర్శయిషితం చూపించడం అంటే బోధించడం మనకు ఒక సత్యాన్ని బోధించాలి ఏమిటి ఆ సత్యం అంటే ఆత్మ ఆత్మయందు క్రియాకారక ఫల విపరీత స్వభావము లేదు ఇప్పుడు విజ్ఞానమయుడు ఉన్నాడండి విజ్ఞానమయుడు వీడు క్రియా సంబంధాన్ని కలిగి ఉంటాడు నేను చేస్తున్నాను ఏమండి ఆ క్రియతో వీడికి సంబంధం ఉంది ఎటువంటి సంబంధం ఉంది ఆ క్రియతో వీడు కర్త అవుతాడు కారక కర్త అవుతాడు లేదా ఆ క్రియ ఇంకొకటి చేస్తున్నాడు అనుకోండి ఆ క్రియలో వీడు కర్మ అవ్వచ్చు వీడు భోజనం పెడుతున్నాడు అనుకోండి భోజనం పెట్టే కర్త అవుతాడు వీడు ఇంకొకడు పెట్టిన భోజనం వీడు చేస్తున్నాడు అనుకోండి భోజనంలో కర్మ అవుతాడు వీడు వీడి ద్వారా ఇంకొకడు పని చేయిస్తుంటే వీడు కరణం అవుతాడు సో వీడికి క్రియా సంబంధం ఉంటుంది కర్తాకర్మామలైన కారకం అవుతాడు తద్వారా ఫలాన్ని పొందుతాడు ఇదంతా విజ్ఞానమయుడు ఈ విజ్ఞానమయుడు ఏ తత్వం నుంచి పుట్టిందో ఏ పుట్టాడో ఆ తత్వమునందు క్రియ ఉండదు కారకత్వం ఉండదు ఫల సంబంధం ఉండదు అనే విషయాన్ని మనకి కోసము ఆత్మ అక్రియము కారకము కాదు కర్త కాదు భోక్త కాదు ఫల సంబంధము ఆత్మ లేదు అని వీటికంటే విపరీతమైన స్వభావము అంటే అకర్తృ అభోక్తృ అవిక్రియ అనే స్వభావము ఆత్మది అని నిరూపించడం కోసమే క్వైషాభూత్ అనే ప్రశ్నని అజాతశత్రువు లేవనెత్తినాడు కార్య అభావేన దర్శితం ఇప్పుడు ఈ కార్యములు కార్యములంటే క్రియా క్రియాఫలము ఆ క్రియ చేస్తే వచ్చే ఫలము ఇవన్నీ ఎప్పుడు వచ్చే విజ్ఞానమయుడు అయ్యే వచ్చాక వచ్చే ఇవన్నీ విజ్ఞానమయుడి పుట్టే ఈ విజ్ఞానమయుడి నుంచి పుట్టే కాద్యములు అంటే క్రియ కారకత్వము ఫల సంబంధము ఇవేమీ కూడా ఆత్మ చైతన్యమునందు లేవు సుమా అని చెప్పడం కోసమని ఈ విజ్ఞానమయుడు నుంచి వచ్చాడు అని అడిగాడు ఎందుకంటే విజ్ఞానమయుల్లో ఎన్నైతే ఉన్నాయో అవేమీ కూడా ఆ తత్వం నుంచి పుట్టాడో ఆ తత్వము నందు లేవు సుమా ఏవి లేవో చెప్పగలరు ఏవి ఉన్నాయో చెప్పడం ఏముండదు అక్కడ ఏమీ ఉండవు ఏవి లేవోనే చెప్తా ఇప్పుడు ఆకాశంలో పైకి పోతే ఏముంటాయి ఏముంటాయో చెప్పలే పని ఏముండవో చెప్పండి తూర్పు పడమరా ఉండదు పొగలు రాత్రి ఉండదు ఏమండి మీ వాస్తు శుభ అశుభాలు ఉండవు శకునం శుభ అశుభాలు ఉండవు వజ్యాలు ఉండవు ఎందుకంటే పైకి పోతే టైమే ఉండదు ఇంకా వజ్యమే ఉంటుంది పొగలు రాత్రి ఉండదు పద్యము దుర్ముహూర్తాలు ఉండవు ఇంకేముంటాయండి ఇంకా ఏముండవో చెప్పమంటే చెప్తా ఏముంటాయో చెప్పి ఇదేం లేదు అలాగే ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా నిరూపించుట కొరకు ఆ వేసుకున్నారు ఇంకా అసలు ప్రశ్నకి సమాధానం అది తర్వాత వస్తుంది ముందు ప్రశ్న విచారం నహీ ప్రాపృతి బోధాత్ సుఖాది ంచనగ్రహ్యతే ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మీరు కర్మ చేస్తారు కర్మ చేస్తే మీకు ఫలం దక్కుతుంది మీకు సుఖం కలుగుతుంది అంతఃకరణ ఉంటుంది కర్మ ఫెయిల్ దుఃఖం కలుగుతుంది ఈ అంతఃకరణ ఉంటుంది ఇవన్నీ కూడా విజ్ఞానమయుడికి క్రియా సంబంధం వల్ల పుట్టేవి సుఖ దుఃఖాలు నిద్రపోయినప్పుడు ఈ సుఖము ఉండదు నిద్రపోతే సుఖంగా నిద్రపోయినని మీరు అంటాడే ఆ సుఖానికి అర్థం ఈ సుఖం కాదు మీరు ఏదో పనిచేసి లాభం కలిగినప్పుడు వచ్చే సుఖం కాదది అక్కడ సుఖం అంటే ఆ సుఖం వేరు దాన్ని మీరు ఆనందం అంటే బాగుంటుంది కాదు సుఖం అని మీరు అనొచ్చు పదాలు వాడతారండి పదాలు వాడకుండా మీరు అలాగా ఆంక్షలు విధించడానికి వేరు యద్వై భూమా తత్సుఖం యో వైభూ మా తత్సుఖం అనుంది మంత్రం కాబట్టి ఆ సుఖం వేరు కానీ మనకి అనుభవంలో లోకానుభవంలో ఉండే సుఖం కానీ దుఃఖం కానీ ఇవి కార్యములు అంటే కర్మచేత పుట్టేవి అవి ఆ స్వరూపం నుండి ఉండవు అటువంటి స్వరూపం నుంచి విజ్ఞానం లేదు పుట్టేది అంచేతనే నిద్ర లేవడానికి ముందు సుఖం ఉందా దుఃఖం ఉందా అంటే రెండూ లేవు ఉందా దుఃఖం ఉందా నిద్ర లేచాకమే తస్మాత్ అకర్మ ప్రయక్తవాత్ తస్వాభావ్యమేవాత్మన అవగమ్యతే ఎస్వాభావ్యే అభూత్ స్వాభావ్యం అంటే స్వరూపం వీడు నిద్రలేవడానికి ముందు ఎటువంటి స్వరూపంలో ఉన్నాడు అంటే అకర్మ కర్మచేత పుట్టేదానియందు లేడు కర్మను బట్టి పుట్టే సుఖమునందు కానీ దుఃఖములందు కానీ వీడు లేడు కర్మజన్యమైన స్థితి వీడు లేడు కాబట్టి ఆ ఆత్మస్వరూపం ఆత్మచైతన్యం నుంచి వీడు ఊడిపడ్డాడు అని చెప్పినప్పుడు ఆత్మ యొక్క స్వరూపంలో కర్మ సంబంధం కానీ కర్మ నుంచి పుట్టేటువంటి సుఖ సంబంధం కానీ లేదని ఆ ఆత్మస్వరూపము తథాస్వాభావ్యం తథాస్వాభావ్యం అంటే క్రియాకారక ఫల విపరీత స్వాభావ్యం క్రియలతో కానీ కారకత్వంతో కానీ ఫలముతో కానీ సంబంధము లేకుండా అనే స్వరూపము ఆత్మ చైతన్యానికి ఉందని మనకి స్పష్టమైపోతుంది అటువంటి క్రియాకారక ఫల విపరీత స్వాభావ్యము అయినా ఆత్మస్వరూపంలో వీడు విజ్ఞానముడు తెలివి వచ్చుటకు ముందు ఉండెను అక్కడి నుంచి వీడు ఊడిపడ్డాడు అని నిరూపిస్తున్నా ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశుష్య ఓం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీరు హరి ఓం ద శ్రీకృష్ణార్పణమస్